ప్రార్థం చేస్తుత్రం నైనా పరిశుద్ధి మైమోన్నతుడా సర్వాధికార్యసర సృష్టికర్తైన ప్రభానికే వందనాలు ప్రభ నిన్న నేడినంతరం ఏకరీతి ఉన్న తండ్రి నీకే వందనాలు అల్ఫయ్యూ మేఘయ్య ఆదంతమైన దేవానికే చెల్లిస్తే ఏమి ఇచ్చినా మేము చెల్లించలేం నాయనా నా ప్రభావానికే వందనాలు ప్రభ ఈ సమయం ఇచ్చిన విధానాన్ని బట్టి నీకే కొట్లాది వందనాలు ప్రభావ ప్రాణపీడ తొందరగా నడిపించి ప్రతి ఒక్క అటంకాలను తొలగించండి ఆయన ఇంకా మమ్మల్ని బలపరచండి వాక్యం చెత్త ప్రభా మమ్మల్ని ఆశీర్వదించి నీరాకడికే మమ్మల్ని అందరూ దేవా ప్రతి ఒక్క నా తండ్రి ఏసు ప్రభా నీ రాకడికి మమ్మల్ని దేవా కుటుంబాలు ఎవరైతే మారలేదో ప్రభ కుటుంబాలంతా మార్చబడాలా ప్రభా మీరే కారం జరిగించి నీ నామంటే మేమ తెచ్చుకోండి ప్రతి ఒక్క ఆటంకాలు మీరే మైమ పొందండి పాటల ద్వారా మీరు మై పొందండి ప్రభా ప్రతి ఒక్క దాంట్లో ఆరాధంతో మీరైతే నడిపించే విజయాన్ని మాకు దయచేయమని నజన నేసి కోసం అడి తుీ మేర ఆశా శూహి మేరీ ఆశా యేషు తుీ మేరీ శ్వాస తు నా త యేషు యేషు యేషు యేషు వియనన కోటి శిరార యేషు యేషు యేషు యేషు దూీ మేరీ ఆశా తుీ మేరీ శాస్త తు మా మేరీ శాస్త తోహి నీశోష తు మే తులసి మే బో ఖుషయా తురఫే తులసి మే బ జిది తుీ మేరీ ఆశా తుహి మేరీ సా తుీ నాహ తు నా తుహి మేరీ ఆశా యొ తు మేరీ స్వా తుహి నమత్త ఇషు ఓక్ఫీ తులసి మే బీయ ఔక మే బీ తుీ మేరీ ఆశా తోరీ మేరీ శాస తుీ నే తు మేరీ ఆశా యశ తు మేరీ శ్వాస తుహి నేష Yeshua, Yeshua, Yeshua. You're the nation that I live for. You're the nation that I see. You're the nation that I hope. So Salvation of my soul. You're the nation that I live for. You're the niece and not a saying. You're the niece and not a mouth. It's a vision of my soul. Do he, Mary Asha? Do he, Mary Svahs? Do he, Nahota, do me, Nata? Do he, Mary Asha, Yeshu? Do he, Mary Svahs? so he na hota tumhe na ta yeshu yeshu yeshu thank you preserlar aunty వాక్యంలోకి వెళ్దాము కృపామయుడా పరిశుద్ధుడా సర్వశక్తి మంతుడా సర్వ జ్ఞాని సర్వ వ్యాప్తి వై నా తండ్రి రాత్రికాల సామ్య మందు మేము చేరి నీ పాద సన్నిధుల ప్రభ మీ యొక్క మేము వినిచున్నగా ప్రభ మా హృదయాలన్నీ తెరవండి మా మనోనేతలను వెలిగించండి ప్రభ నా తండ్రి మనస్ఫూర్తిగా ప్రభని యొక్క మాకు సహాయం చేయమని ప్రభ నా నోటికి బోరుగా ఉండి ప్రభ మీ మాటలను ప్రభన తండ్రి మాట్లాడుటకు ప్రభ సహాయం చేయం మన ఏసీయ శక్తి గ్రంలో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఈరోజు మనము విన్న వాక్యంలే ద్వితీయోపదేశ కాండం అంటే ఇది ఒకసారి చెప్పిన రెండవసారి ఉపదేశం ద్వితీయోపదేశ కాండంలో అంటే ఆ వాక్యం అంతా ఆ కూడా రెండవసారి ఉపదేశించటం ద్వితీయం అంటే రెండవసారి ద్వితీయ ఉపదేశం రెండవసారి ఉపదేశించం దేవుడు రెండు సార్లు చెప్తున్నాడు అంటే కొన్నిసార్లు మనకు ఆశ్చర్యం వస్తుంది ఎందుకు ఒకసారి చెప్తే సరిపోదు కదా మనుషులకు కానీ దేవుడు ఒకసారి చెప్తే అది యాక్చువల్లీ రెండు మార్లు మనకు వినపడుతుందంట అలాంటి స్వరం అయినది అలాంటి గద్దింపు అయినది అలాంటి ప్రేమ అయినది ఒకసారి మాట్లాడితే రెండు సార్లు వినిపించే స్వరం అది సో ద్వితీయోపదేశ కాండంలో మనం ఒక సంఘటన చూస్తున్నాం అది ఏంటంటే మోషే తన చివరి దినములు మోషే తన చివరి దినములు తాను ఇస్రాయేలీలను వదిలిపెట్టి యహోశ్వకు అప్పగించే సమయం అనమాట ఆ లో ఇస్రాయేలీలందరినీ చూస్తూ వారికి కొన్ని దేవుని యొక్క ఆజ్ఞలను జ్ఞాపకం చేస్తున్నాడు దేవుని యొక్క ఆజ్ఞలని కొన్ని మాత్రమే మనం ఇక్కడ తీసుకుంటాం చాలా ఉన్నాయి దేవుడి ఆజ్ఞలు ఇస్రాయేలీలకు ఆయన చెప్పినది చాలా విశేషమైన ఆజ్ఞలు అనమాట దాంట్లో మనము ఎక్కువ తీసుకోలేమా ఎందుకంటే అది జీవితకాలం ధ్యానించినా సరిపోని ఆజ్ఞలవి కాబట్టి మనము ఒక రెండు మూడు ఆజ్ఞలని ముప్పైవ అధ్యాయం ద్వితీయోపదేశ కాండము ముప్పైవ అధ్యాయము పంతొమ్మిది ఇరవై వచనాలు పంతొమ్మిది చూసుకుందాం ముందు ద్వితీయోపదేశ కాండము అధ్యాయము పంతొమ్మిదవ వచనం అయితే పంతొమ్మిదికి చూడక ముందు మనము మొదటి వచనం చూద్దాం పంతొమ్మిదికి ముందు మొదటి వచనం ముప్పైవ అధ్యాయం మొదటి వచనంలో మనకు ఒక మాట ఉంటది అక్కడ అక్కడ మన దేవుని యొక్క తలంపులు దేవుని యొక్క ముందు దేవుడి యొక్క ప్రణాళికలు మన పట్ల ఏమై ఉన్నామో మనం ఏం చేయబోతున్నామో మనకి ఏం జరగబోతుందో అన్నీ ఎరిగిన దేవుడు కాబట్టి అక్కడ ఒక రెండు వచనాలు చెప్తున్నాడు నేను నీకు వినిపించిన ఈ సంగతులన్నీయు అనగా దీవెనయు శాపమును నీ మీదికి వచ్చిన తరువాత ఫస్ట్ పార్ట్ నీ దేవుడైన యహోవా నేను వెళ్ళగొట్టించిన సమస్త జన్ముల మధ్యన వాటిని జ్ఞాపకం చేసుకొని రెండవ పార్ట్ అంటే ఏంటి ఇక్కడ అర్థము ఇస్రాయేల్ జాతి వారందరూ కూడా ముందు కాలంలో ఏం జరగబోతుందో దేవుడి వారికి తెలియజేస్తుంది ఎందుకంటే ఆయనకు తెలుసు వీళ్ళు ఏం చేస్తున్నారు వీళ్ళు ఏం చేయబోతున్నారు వీళ్ళకి ఏం జరగబోతుంది ఇస్రాయేలీలకు ఆ గ్రహింపు లేదు కానీ దేవుడికి తెలుసు వారిని ఎన్నుకున్న దేవుడు వారిని ఆ బంధకముల నుంచి బాణిసత్వం నుంచి దాస్యపు గృహం నుంచి విడిపించిన దేవుడు కాబట్టి అక్కడ ఏం జరగబోతుందో ముందే చెప్తుండడు అని తెలుసు కాబట్టి ఏం చెప్తున్నాడు అక్కడ చూడండి నా ఫస్ట్ వర్డ్ నేను నీకు వినిపించిన ఈ సంగతులనియో అనగా దీవెనయు శాపమును నీ వీటికి వచ్చిన తర్వాత దాని అర్థం ఏంటంటే మీకు ముందు ముందు దీవెనలు శాపలు రెండు రాబోతున్నాయి దేవుడు తెలుసు వాళ్ళకి తెలియదు కానీ దేవుడు తెలుసు అయి రాబోతున్నాయి అవి వచ్చిన తర్వాత సెకండ్ భాగం ఏంటి నీ దేవుడైన యహోవా నేను వెళ్ళగొట్టించిన సమస్త జనముల మధ్యన వాటిని జ్ఞాపకం చేసుకుంటారు రెండో భాగం ఏంటంటే ఇప్పుడు కాదు మీరు మళ్ళీ చేరపట్టబడతారు మీరు ఆ బానిసత్వంలోకి మళ్ళా సమస్త జనముల మధ్యన వాటిని తిరిగి జ్ఞాపకం చేసుకుంటారు రెండు దశలు దేవుడికి తెలుసు రెండు దశలలో వాళ్ళకి చెప్తున్న మాటలు ఇదే అనమాట మీరు ఏం చేయబోతారో మీకేం జరుగుద్దు నాకు తెలుసు ఆ తర్వాత మిమ్మల్ని సమకూర్చినప్పుడు మీరు ఏం చేస్తారో కూడా నాకు తెలుసు ఏంటన్నమాట మీరు వాటిని జ్ఞాపకం చేసుకుంటారంటే ఏంటవి ఆయన శాసనములు జనముల మధ్య వాటిని జ్ఞాపకం చేసుకొని నీ దేవుడిన యహో వైపు తిరిగి నేను నేను ఆజ్ఞాపించుచున్న సమస్తమును బట్టి పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో ఆయన మాట నీవును నీ సంతతి వారును విని నయడల సంతతి వారును విని పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో అనేది మనకు తెలిసినటువంటి పది ఆజ్ఞలని దేవుడు కుదించినప్పుడు ఒక ఆజ్ఞగా చేసిండు నీకు నేను తప్ప వేరే దేవుడై ఉండకూడదు అలాగే నీ దేవుడైన యహోవాను పూర్ణ హృదయంతో పూర్ణ మనసుతో ధ్యానించాలి సేవించాలి పూజించాలి ఆరాధించాలి పూర్ణ హృదయంతో పూర్ణ జ జ్ఞానముతో పూర్ణ ఆత్మతో ఇది మనకు తెలిసిన వాక్యమే కాబట్టి మనం ఇక్కడ ఏం గమనిస్తున్నామంటే ఇస్త్రోలీలు ఏం చేయబోతున్నారో తెలుసు దేవుడికి అలాగే వారిని చెరపట్టబడినాక వాళ్ళు తిరిగి దేవుని వైపు మరలుతున్నప్పుడు పూర్ణ హృదయంతో ఆయన వైపు చూస్తున్నప్పుడు ఆయనకు ఏం వాళ్ళకక్కడ ఏం జరగబోతుందో ఎదిగిన దేవుడు అందుకే పరీక్షలు దేవుడు పెట్టి ఏంటి పరీక్షలు మోస ద్వారా వాళ్ళకు పరీక్ష పెడుతున్నాడు ఆ క్వశ్చన్ పేపర్ ఏంటి అంటే మనము ఇరవై తొమ్మిదవ అధ్యాయం చూస్తాం తొమ్మిదవ వచనం చూస్తాం థర్టీ ద్వితీయోపదేశ కడం న్యూట్రానమీ థర్టీ ఎత్ ఛాప్టర్ వర్స్ రెండవ భాగం రెండవ భాగంలో నీ ప్రాణమునకును నీ దీర్ఘాయుష్నకును మూలమై ఉన్నాడు కాబట్టి నీవును నీ సంతానమును బ్రతుకుచు నీ ప్రాణమునకు మూలమై దేవుడైన యహోవాను ప్రేమించి ఆయన వాక్యమును విని ఆయనను హత్తుకొనినట్లు జీవమును కోరుకొనుడి దేవుడు ఒక కాంక్లూజన్ ఇచ్చిండు అక్కడ మరి క్వశ్చన్ పేపర్ ఏంటి అంటే చూడండి పదిహేనవ వచనం క్వశ్చన్ పేపర్ ఏంటి అక్కడ ఏసుప్రభు అంటే యహోవా దేవుడు అక్కడ మోష ద్వారా ఇస్రాయేలీలకు ఇచ్చినటువంటి ఒక క్వశ్చన్ పేపర్ అది ఏంటది చూడుము నేడు నేను జీవమును మేలును మరణమును కీడును నీ ఎదుట ఉంచి ఉన్నాను జీవమును మేలును మరణమును కీడును నీ ఎదుట ఉంచను నీవు బ్రతికి విస్తరించినట్లుగా నీ దేవుడిన యహోవాను ప్రేమించి ఆయన మార్గంలో నడుచుకొని ఆయన ఆజ్ఞలను కట్టడలను విధులను ఆచరించమని నేను నీకు ఆజ్ఞాపించుచున్నాను కమాండ్ అనమాట నీ ఎదుట ఏముంది చాయిస్ ఉంది మరణముంది జీవముంది మేలు ఉంది తర్వాత కీడు కూడా ఉంది మేలు కీడు మరణము జీవము మనకు తెలుసు మనకు ఏదేని తోటిలో అవ్వ డిసైడ్ చేసుకున్నది ఏంటి ఆ క్వశ్చన్ పేపర్లో అక్కడ రెండే ఆప్షన్స్ ఉండే జీవ మరణములు కదా జీవ వృక్షం ఒకటి మంచి చెడులని తెలివినిచ్చు చెట్టు ఒకటి ఆమె చాయిస్ ఏముండే మంచి చెడులను తెలివినిచ్చు ఆ పండు వైపే చూసింది జీవమును వృక్షంను చూడలేదా ఆమె ఎందుకంటే ఆమె కనులను మూసేసింది అక్కడ సైతాను పాము రూపంలో వచ్చినప్పుడు కన్నులను మూసేసింది కాబట్టి ఆమె మంచి చెడులు తెలుసుకోవాలి ఎందుకంటే నువ్వు దేవుని వల్ల అవుతావు దేవుదూత వల్ల అవుతావు మీకు వస్తుంది మీరు తెలుసుకుంటారు అనేది మభ్యపరిచింది అనమాట ప్రలోభ పెట్టింది అదే విధంగా అదే క్వశ్చన్ పేపర్ తిరిగి ఇస్రాయిలకు దేవుడిస్తున్నాడు రెండవసారి అనమాట మొదటి క్వశ్చన్ పేపర్లో ఆవో ఫెయిల్ ఆమె ఫెయిల్ అయిందే కాక ఆదాన్ని కూడా ఫెయిల్ చేయించింది ఇప్పుడు మనం ఏం చూస్తున్నాము ఇస్రాయలీలు బానిసత్వం నుంచి బయటకు వచ్చిన తర్వాత కఠినమైన బానిసత్వము ఏడుపులతో మూలుగులతో దేవుడికి వినపడేలాగున ప్రార్థించినప్పుడు దేవుడు కనికరించాడు ఎందుకంటే అన్ని సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు అంటే మాటలు కాదు అందులో ఎన్ని తరాలు చనిపోయినారో కొత్త తరాలు ఎంతమంది పుట్టినరో అంత జనాంగంలో ఏడుపులు వాళ్ళు మూలుగులను విన్న దేవుడు కనికరించిన దేవుడు ప్రేమించిన దేవుడు వాళ్ళని మోషే ద్వారా నాయకత్వంలో బయటికి తెప్పించిన దేవుడు సో ఆయన మోషే ద్వారా నడిపిస్తున్నాడు ఇప్పుడు పాలు తేనెలు ప్రవహించే దేశంలోనికి ఎంటర్ కాబోతున్నారు అది కూడా యహోషువా నాయకత్వంలో మోస టైం అయిపోయిందనమాట లీడర్షిప్ చేంజ్ అవుతుంది ఇక్కడ సో మోస అందుకే ఒకసారి గుర్తు చేస్తున్నాడు ఏంటది మరణము జీవము మేలు కీడు నాలుగు మీ ఉంచి ఉన్నాను ఇక్కడ ఏం జరగాలంట నీవు బ్రతికి విస్తరించాలి మనకు అందరికీ ఉన్న ఒకే ఆకాశ ఏంటి బాగా బ్రతకాలి బాగా విస్తరించాలి మన వంశాలు వర్ధిల్లాలి ఉన్నత స్థితిలోకి రావాలి ఈ దేశంలో ఈ లోకంలో మంచి స్థితిలో హై పొజిషన్ హై స్టాటస్ అంటాం ఎవరు కోరుకోరు ప్రతి ఒక్కరికి అదే ఆశ మన బిడ్డల విషయంలో మనకి అదే ఉంటది ఆశ ఎందుకంటే బాగుపడాలి బాగుపడాలి మంచి స్థితిలోకి రావాలి మనకంటే మంచి స్థితిలో వాళ్ళు ఉండాలి మన పీరియడ్ అయిపోయింది మన స్థితిలో కంటే మన పిల్లల స్థితి చాలా బాగుండాలని కోరుకుంటాం కాబట్టి దేవుడు కూడా అదే కోరిక ఎందుకంటే ఆయన పిల్లల మనల్ని ప్రేమించిండు బానిసత్వం నుంచి పాపం నుంచి మనల్ని విడిపించి రక్షణ మన ఎదుటై ఈ నాలుగు అంశాలు పెడుతున్నాడు మరణము జీవము మేలు నాలుగు నీ దగ్గర ఉన్నాయి ఏది చూజ్ చేసుకుంటాం చాయిస్ నీదే డెసిషన్ నీదే అయితే అక్కడ ఆయన కోరిక కూడా వినిపిస్తున్నాడు ఏది తీసుకుంటారు నీ పూర్ణ ఆత్మతో నీ పూర్ణ తో నేను చెప్పిన వాక్యంని ఆజ్ఞలను పాటించటం ఇది ప్రతిరోజు మనం వింటడం ఆయన ఆజ్ఞలను పాటించకుండా మనం సేవ చేయలేం ఆయన ఆజ్ఞలకు లోబడకుండా మనము సేవ చెయ్యలేం ఎందుకంటే ముందు మనల్ని మనం సరి చేసుకోవాలా చేసుకుంటేనే ఎదుటి వ్యక్తికి చెప్పటానికి మనకు అర్హత ఉంటుంది కాబట్టి దేవుడు అంటున్నాడు నేను నువ్వు సరి చేసుకో నీ ఎదుట ఈ క్వశ్చన్ పేపర్ ఉంది ఇప్పుడు నీ డెసిషన్ ఏంటి అయితే అక్కడ దేవుడి యొక్క మాట అంటున్నాడు ఏంటన్నమాట ముప్పై ఒకటో వచనంలో ఇరవై ఒకటో వచ ఇరవై వచనంలో ఏమంటుడు నీ ప్రాణమునకును నీ దీర్ఘాయుష్యునకును మూలమై ఉన్నాడు ఎవరు యహోవా దేవుడు ఏ మన ప్రాణానికి మూలము మన దీర్ఘాయుష్యుకు మూలమాయినే కాబట్టి నీ సంతానమును బ్రతుకుచు నీ ప్రాణమునకు మూలమైన నీ దేవుడైన యహోవాను ప్రేమించండి వాక్యంను విని ఆయనను హత్తుకొనున్నట్లు జీవమును కోరుకోనుడు దేవుడు ఇచ్చిన చాయిస్ ఏంటి జీవాని కోరుకోండి అంటే ఆప్షన్ ఇచ్చిండు ఆన్సర్ కూడా ఇచ్చిండు ఆప్షన్ పెట్టిండు ఆన్సర్ కూడా ఇచ్చేసిండు ఎందుకంటే చాలా మనకి ఈ లోకరీతిగా పరీక్షలు వస్తున్నప్పుడు మనం చాలా ఫెయిల్ అవుతూనే ఉన్నాం పరీక్షల్లో దేవుడు పరీక్షించినప్పుడల్లా శోధించ శోధనలు వచ్చినప్పుడల్లా దేవుడు నాకెందుకు పెడుతున్నాడు ఈ శ్రమలు ఈ శ్రమలు నాకు కాక నీ ఇంకెవరికని ఇస్తే ఎంత బాగుండు ఆయన విశ్వాసంలో చాలా గట్టిగా ఉన్నాడు ఆయనకు వస్తే బాగుండు ఇట్లా కూడా అనుకుంటూ ఉంటాం కాబట్టి మనం అక్కడ గమనిస్తున్నది ఏంటి నీకు దీర్ఘాయుష్ కావాలి నీకు అభివృద్ధి కావాలి ఆశీర్వాదాలు కావాలి నీ ప్రాణమునకు మూలమైన ఉన్నాడు కాబట్టి నీ సంతానమును వెదుకు బ్రతుకుచు ప్రాణమునకు మూలమైన నీ దేవుడిన యహవాను ప్రేమించు అని వాక్యంను విను అని అని హత్తుకొను ఇవి చేయాలంటే జీవంను కోరుకోవాలి మనం ఏది కోరుకుంటున్నాం మన పరిస్థితులను బట్టి మనము జీవంను కోరుకుంటున్నామా ఆశీర్వాదం కోరుకుంటున్నామా మేలును కోరుకుంటున్నామా లేకుంటే మరణంను కీడును కోరుతున్నామా కొన్నిసార్లు మన కోసం కానప్పుడు ఇతరుల కోసం కూడా మనలోని ఆ పగా విద్వేషాలు కొన్ని ఉంటాయి నాశనం కావాలని వాడు డౌన్ ఫాల్ ఎదుటి వ్యక్తి డౌన్ ఫాల్ కావాలని మనం ఎక్కువగా ఇది మన సువార్థికులు సేవ చేస్తున్నటువంటి సేవకులు వాళ్ళలో చూస్తుంటాం నా చేర్చ చాలా గొప్ప నీ చేర్చ చాలా గొప్పనా ఈ విద్వేషాలు వాళ్ళు మాటల్లో చూపిస్తూ ఉంటారు ఒక సేవకుడు ఆ మాట్లాడకూడదు కానీ మనం వింటుంటాం వాళ్ళు మాట్లాడుతుంటారు అది చాలా గొప్ప సంఘం అంటుంటారు మనం పాల్యాంగ్చో కొరియన్ పాస్టర్ గురించి వింటున్నప్పుడు ఏమంటుందంట అక్కడ దగ్గర దగ్గర ఒక సెషన్ అంటే ఒక ఒక మీటింగ్ ఒక ఆదివారపు కూడికకు ఎనిమిది వేల మంది అటెండ్ అవుతారంట మరి ఆ ప్లాన్ ఎంత గొప్పగా ఫీల్ కావాలి కదా గొప్పగా ఫీల్ కావడానికి ఇక్కడ మనలోని ప్రత్యేకత ఏమీ లేదు ఎందుకంటే అవన్నిటినీ సమకూర్చువాడు దేవుడే కాకపోతే మనిషి రీతిగా డంబము అందుకే మనకి పరీక్షలో ఎదురయ్యేవి ఆ మూడు లక్షణాలే ప్రతిసారి మనం మాట్లాడుకుంటున్న లక్షణాలు ఏంటి నేత్రాశీరాశ జీవపు డంబము నేత్రాశ శరీరాశ జీవపుడంబం ఈ మూడే ఎదురవుతుంటాయి ఈ పరీక్షలో కాబట్టి మన ప్రిఫరెన్స్ దేనికి ఇస్తున్నాం మనం దేని ప్రిఫర్ చేస్తున్నాం దానికి మనం చాలా చాలా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే జీవన్ను కోరుకోండి అని దేవుడే చెప్తున్నాడు క్వశ్చన్ పేపర్ ఇచ్చి ఆన్సర్ కూడా ఇస్తున్నాడు కానీ మనం ఏం కోరుకుంటున్నామంటే ఇహలోక రీతిగా ఆశీర్వాదాలు ఇహలో ఒక ఆశీర్వాదాలని కోరుకుంటున్నాం మనం ప్రసంగిలో చూస్తాం పదం ఆరో అధ్యాయము రెండవ వర్షంలో చూస్తాం ఏంటది అడిగిన వారికి అన్ని ఇస్తున్నాడు దేవుడు అయితే వాటిని అనుభవించటానికి మాత్రం శక్తి ఇవ్వట్లేదు ఇది ఎంత గమ్మత్తుగా ఉంటుంది కదా అడిగినవన్నీ ఇచ్చిన దేవుడు ఇది కొంచెము భూమి మీద బాధాకరమైన విషయం అంటాడు ప్రసంగి ఏంటంట అడిగినవన్నీ ఇచ్చిన తర్వాత దాన్ని అనుభవించడానికి శక్తి లేకపోతే మనం అడిగి ఏం లాభము ఆయన ఇచ్చి ఏం లాభము జనాలు నిరసించిపోతారు కాకపోతే దేవుడు అంటున్నాడు మీరు ఏం కోరుకోవాలి ఇహలోరీ కాదు మీరు వెదుకున్నది ఏంటి పైన వాటిని అని మనం రోజు వింటున్నాం వాక్యం పైనన్న వాటిని భూ సంబంధంలో వాటి కోరకు ప్రయాస పడకండి వాటిని వెతకండి ఎందుకంటే అక్కడ తండ్రి దేవుడు కుడుపు నీతి న్యాయంలో ఉన్నాయి అక్కడ ఆయన తీర్పు ఉంది అక్కడ ఆయన పరిశుద్ధుల సన్నిధి అక్కడ ఆయన మహిమలో నివసిస్తున్నాడు అక్కడ చెరువుబుల సెరువుబుల స్థుతి గానములు ఉన్నాయి అక్కడ ఆనందం ఉంది అక్కడ పనున్న వాటిని వెతకండి అందుకనే జీవాన్ని కోరుకోండి అని దేవుడు హింట్ ఇస్తున్నాడు అనమాట హింట్ తీసుకుంటున్నామా మనము అంటే మనకు సిగ్నల్ ఇస్తున్నాం అనమాట కోరండి అని మనము ఈ క్విజ్ కాంపిటీషన్స్ చెప్తుంటాం పిల్లలకి ఇజ్రా ఆన్సర్ సిగ్నల్స్ ఇస్తుంటాం జీవాన్ని కోరుకోనండి ఎందుకు దేవుడు మన హృదయాంతరంలను ఎరిగినవాడు ఇజ్రాయేలీ ఎరిగినాడు కదా ఫస్ట్ వచనంలో ఏం చెప్తున్నాడు మీరు ఇవన్నిటిని విసర్జించుతారు ఇవన్నిటిని మర్చిపోతారు మర్చిపోయినాక మీరు చేరపట్టబడతారు దేవుడు తెలుసు ఇచ్చిన వాగ్దానాలు వాళ్ళు స్వీకరించలేరు ఎందుకంటే వాళ్ళకున్న జ్ఞానము వాళ్ళకున్నటువంటి సమర్పణ సరిపోవట్లేదు కాబట్టి మీరు చెరపట్టబడి తిరిగి మళ్ళా మీరు పొమ్మర అప్పుడు గుర్తు చేసుకుంటారు ఈ వాక్యంని కూడా చెప్తున్నాడు దేవుడు అంటే మన హృదయాలను ఎంత ఎంత డీప్గా ఎంత లోతుగా పరిశోధించింది దేవుడు ఎంత లోతుగా ఎంత లోతుగా పరిశోధించగలడు అంటే మనకు ఒక వాక్యం ఉంది ఇక్కడ ఏదది ఆ సామెతలో సామెతలో అధ్యాయంలో పదకొండవ వచనంలో పాతాళము అగాధము ఆయనకు స్పష్టంగా కనపడుచున్నమాట పాతాళము అఘాధము ఎట్లుందో స్పష్టంగా కనపడుతుంది మరి మనుషుల హృదయం అంతకంటే స్పష్టంగా ఎరిగిన దేవుడు పాతాళం అఘాధంనే చూస్తున్నాడు ఆయన అలాంటిది మనుషుల హృదయం చూడలేడా కాబట్టే మనం ఏమై ఉన్నామో మనకి ఏం జరుగుతుందో మనకి ఏం చేయబోతున్నామో అన్ని ఎదిగిన దేవుడు కాబట్టే సమస్తం దేవుడికి అప్పగించి నీ చిత్తమే ప్రభావ నా సొంత తలంపులు కాదు నా జ్ఞానం సరిపోదు కాబట్టి మనం ఏం చేయాలంట ఆ జ ఆ ఏ విధంగా అయితే తప్పిపోయినరో మోసే తన చివరి దశలో వాళ్ళకి ఇచ్చినటువంటి రిమైండర్ అనమాట అది రిమైండర్ మళ్ళీ గుర్తు చేసుకోండి ఏంటది జీవము మరణము ఆశీర్వాదము శాపము కీడు మీ ఉన్నాయి మీ ఎదుటనే ఉన్నాయి ఈ రోజు కూడా మనకు అదే మాట దేవుడు చెప్తున్నాడు జీవ మరణంలో మనకు సామెతలనే కదా జీవము మరణము నీ నాలుక వశం అంటాడు సోలమోను భక్తుడు ఈ నాలుక వశం అంటే జీవం మాట జీవ మాటలు మరణపు మాటలు పాజిటివ్ అండ్ నెగిటివ్ థాట్స్ అంటాం దీన్నే ఎప్పుడు పలికినా మనము పాజిటివ్ పలకాలి జరుగును గాక అది జరుగును కాక అని చెప్పాలి అది జరుగుతుందో లేదో అనేది రాకూడదు అదే సెకండ్ థాట్ అంటాం సెకండ్ థాట్ లేకుండా ఒక్కటే కమిట్మెంట్ తో ఉండగలిగే స్వభావం నేర్చుకోవాలి మనం సేవలు చాలా ఎదుర్కొంటూ ఉంటాం మనం కాబట్టి ఆ కష్టాలు నష్టాలు దేవుడు ఏమంటున్నాడు మీరు సిగ్గుమాలన జనులు జఫన్యా అధ్యాయంలో చిన్న ప్రవృత్తుల గ్రంథంలో చెప్తున్నాడు రెండవ అధ్యాయం రెండవ వచనంలో సిగ్గుమాలన జన్లారా సమకూడండి కొట్టు గాలికి కొట్టుకొని పోనట్టుగా సమయము గతిస్తోంది పొట్టు గాలికి చెదిరిపోనట్టుగా సమయం ఎంత సమయం అంటే మనం రోజు చూసుకుంటాం ఇప్పుడు ఇంట్లో ఉంటున్నాం కదా నేను చూస్తున్నా సండే ఇట్లా పోయి మళ్ళీ ఇట్లా సండే వచ్చేస్తుంది ఎంత క్విక్ గా టైం గడిచిపోతుంది ఒకప్పుడు సండే అంటే వెయిట్ చేసేటోళ్ళు అనమాట స్కూల్లో జాబ్ చేసేటప్పుడు ఎప్పుడు సండే వస్తుందా అంటే అది అంత దూరంలో ఉండేది సామెతో ఒకటి కదా సండే ఈజ్ లాంగర్ దెన్ మండే అని ఎప్పుడు సండే వస్తుందా అని వెయిట్ చేసే టైం ఉంటుంది ఇప్పుడు కాదు ఇట్లా కళ్ళు మోసి వారం గడిచిపోతుంది నెలలు గడిచిపోతున్నాయి ఆల్రెడీ ఏడు నెలలు గడిచిపోయినాయి కొత్త సంవత్సరంలో ఇంకా ఐదు నెలలు మిగిలినాయి సమయం గడిచిపోతుంది కాకపోతే మన ఆశయాలు మన తీర్మానాలు ఏ విధంగా ఉన్నాయి కొనసాగుతున్నాయా ఆపేసినమా మనం పరీక్షించుకోవాల్సిన టైం మీద అనమాట ఎందుకంటే అలాంటి వారిని ఏమంటున్నాడు సిగ్గు మాలిన జనులు అంటే సిగ్గు లేదని అర్థం ఆ మాట అనిపించుకుంటే ఇంకెంత భయంకరం కదా చీ సిగ్గు లేదు అంటే అది ఇంకా మొహం మీద ఉమ్మేసినట్టే దేవుడి చేత మాట అనిపించుకుంటే ఎందుకంటే నులివెచ్చని స్థితిలో ఉంటే మిమ్మల్ని ఉమ్మి వేస్తానన్నాడు ప్రకటన గ్రంథంలో నులివెచ్చని స్థితి ఈ నులివెచ్చని స్థితి ఎందుకు వస్తుంది అంటే డెసిషన్ తీసుకోలేకపోవటం తీర్మానాలలో సంపూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో అనకి సమర్పించుకోవటం మనల్ని మనం కాబట్టి దేవుడు ఏమంటుడు మనకు తెలుసు మనం మన పిల్లల విషయంలో ఎంతో ప్రేమతో ఎన్నో డెషన్స్ తీసుకుంటాం అట్లాగే దేవుడు కూడా మన విషయంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాడు ఇస్రాయేలీల ఎంత జాగ్రత్తలు తీసుకున్నాడు ఎన్ని రకాల అద్భుతాలు పదమూడు పద్నాలుగు రకాల అద్భుతాలు చేసి వాళ్ళని మార్చి వాళ్ళని కనాను వరకు తీసుకొచ్చిండు ఇప్పుడు అక్కడ మోసే తన పాయింట్ అయిపోయిందనమాట అది ఎండ్ పాయింట్ డెస్టినీ పాయింట్ అంటాం ఆయన అక్కడ తన జీవితం ని చాలించాలా మో యహోశివకు అప్పగించవలసిన టైం ఈ టైంలో మనకు అక్కడ ఏం కనబడుతుందంటే వాళ్ళకి రిమైండ్ చేస్తున్నప్పుడు యహోశివాకు కూడా అదే అంటున్నాడు అప్పుడు యహోశివాని ఏమంటాడు మనకు తెలుసు అందరికీ నేను నా ఇంటి వారును యహోవాని సేవించదము అది మోషే యహోశ తీర్మానం మరి మనది ఎట్లా ఉంటది మోషే లాగానే దేవుడు ఈ రోజుకు కూడా మనకి జ్ఞాపకం చేస్తున్నాడు ఎందుకంటే ప్రతి ఒక్కరు కోరుకునేది ఆశీర్వాదమే ఆశీర్వాదము శాపము మన మంచి కీడు అన్ని మన ఎదుట పెట్టినప్పుడు ప్రతి ఒక్కరు న్యాచురల్ గా కోరుకునేది ఏంటి అంటే మానవ స్వాభావికంగా ఆశీర్వాదాలు బట్ ఆశీర్వాదాలు ఏంటంట ఎహవాను ఆశ్రయించు వారికి ఏ కొవలేదని తెలుసు మనకు ఆయన ఆశీర్వాదము లేదా ఆయన ఐశ్వర్యం అనుభవించే శక్తి కూడా దేవుడే మనకి ఇస్తున్నాడు ఎందుకంటే మనకు తెలుసు యోగు గ్రంథంలో యోగు విషయంగా అబ్రహాము విషయంగా అబ్రహాం విషయంలో దేవుడు యోగుకి ఇచ్చిన పరీక్షలో యోగు పాస్ అయిందా ఫెయిల్ అయిందా కదా సాతాంతో ఛాలెంజ్ చేసే పెద్ద క్యారెక్టర్ అనమాట యోగు దేవుడే యోగు పక్షాన్ని నిలబడిన సేవకుడైన యోగుని చూశావా అని అడుగుతున్నాడు దేవుడు మనల్ గురించి అట్లా అడగగలడా అడగడా ఆ పరీక్షలో మనకు మనం నిలబడగలమా నిలబడలేకపోతున్నాము అంటే మనం ఇంకా బలపడాలి తొట్టిల్లుతున్నాము అంటే మనము నీలకడగా ఉండాలి ఎందుకు అది మనకు అవసరమైనది ఇంకేమీ అవసరం లేదు ఈ లోకంలో ఈ లోకరీతి ఐశ్వర్యాలు ఇవన్నీ అడగక ముందే దేవుడు ఇచ్చేవాడు అన్ని ఇచ్చాడు ఏది అవసరమో అది ఇస్తాడు అవసరం లేని దాన్ని ఎప్పుడు ఇవ్వడు దేవుడు అది కూడా తగిన కాలం అంది ఇచ్చే దేవుడు నువ్వు ఎప్పుడు అడగగా నా అప్పుడు ఇచ్చేస్తారా నీ పిల్లలు ఏదైనా అడితే వెంటనే ఇచ్చేస్తావా వాళ్ళకి ఒక టైం ఇస్తావు ఆ టైంలోనే వాడు దాన్ని యూజ్ చేసుకోగలరు లేకుంటే అది మిస్ యూజ్ అవుతుంది అలాగే సేమ్ వే గాడ్స్ ప్లాన్ ఫర్ హిస్ చిల్డ్రన్ అని ఏమంటున్నాడు డెసిషన్ ఇస్తున్నాను మీకు చాయిస్ మీకు ఇస్తున్నాను మీరు ఏం డిసైడ్ చేసుకుంటారు అనేది ఆయన మనకే వదిలేస్తున్నాడు కాకపోతే ఆయన ఒపీనియన్ చెప్తున్నాడు కదా మీరు జీవంని కోరుకోండి అని కూడా హింటిస్తున్నాడు కాబట్టి యోగు యొక్క సామర్థ్యంను దేవుడికి తెలుసు యోగు యొక్క సామర్థ్యము పరీక్షించి తెలుసుకున్నాడు దేవుడు అందుకే యోగుని గొప్పవాడిగా చేసింది ఎందుకంటే యోగు మహాభక్తిపరుడు గొప్పవాడిగా చేసింది అంటే ఇహలో రీతిగా అన్ని పోగొట్టుకుని రెండంతలు తిరిగి సంపాదించుకున్నాడు ధనికుడు అయిపోయాడు ఆల్రెడీ ధనికుడుగా ఉండి పేదరికంలోకి వచ్చేసిండు శరీరం కూడా కుళ్ళి కృషించిపోయింది తన పరీక్షలకు నిలబడ్డాడు తన ఫ్రెండ్స్ దేవుడిని దూషించు అని దేవుడి కంటే భార్య కానీ ఫ్రెండ్స్ కానీ చెప్తూ వాళ్ళకి సమాధానం ఇస్తున్నాడు ఆయన నాకు ఆనందం ఇచ్చినప్పుడు ఆశీర్వాదం ఇచ్చినప్పుడు నేను తీసుకున్నాను ఇప్పుడు శ్రమ పెట్టినప్పుడు నేను తీసుకోవద్దా అని ఒక క్వశ్చన్ కూడా వేస్తున్నాడు అసలు శిక్షణలో అంటే ట్రైనింగ్ లో ఇలాంటి క్వశ్చన్స్ వేసే పరిస్థితి ఉందా మనకి దేవుణ్ణి మనము శోధించకూడదు ఎందుకంటే ఆయనకి ఏది ఉత్తమమో అదే మనకి ఇస్తాడు అదే మనకు అనుగుణిస్తాడు అదేవిధంగా మనం అబ్రహామన్ కూడా చూస్తున్నాం ఇస్తాకు పిల్లలు లేని వాడికి పిల్లలను ఇస్తానన్నాడు సంతతిని విస్తారంగా ఆకాశ నక్షత్రాలు ఇసుక వృద్ధి పొందునని వాగ్దానం చేసిండు చేసిన తర్వాత కూడా ముప్పై ఏళ్లకు కొడుకుని ఆ ఇచ్చిన కొడుకుని కూడా మళ్ళీ బలి అడిగిండు ఇచ్చిన కొడుకుని సంతానం విస్తరిస్తుందంటున్నాడు ఇచ్చిన కొడుకుని మళ్ళీ బలి అడుగుతున్నప్పుడు అబ్రహాం నిలబడిడా పగది పరీక్షలు ఆయన కొడుకుని తీసుకునే కొండ మీదకి పిల్లని తీసుకెళ్ళలేదు బలి యహువా ఈరే ఆయనే చూసుకుంటాడు ఆయన తన బలి పశువుని ఆయనే ఎంత నమ్మకం మనం తిరిగి వస్తామని కూడా శ్రీవారితో చెప్తాడు మేము పైకి వెళ్ళి దహన అర్పించి తిరిగి వస్తామని చెప్తున్నాడు అంటే యోబులో ఎంత దీక్ష ఉందండి స్టేట్ ఫాస్ట్ ఫేత్ ఇన్ గాడ్ తొడకకుండా వెనకకుండా భయపడకుండా దేవుడే చూసుకుంటాడు అన్ని తెలుసు ఆయనకి ఇచ్చిన వాగ్దానం గుర్తు చేసుకున్నాడు అంతే బైబిల్ నిండా వాగ్దానాలు ఇచ్చింది దేవుడు గుర్తు చేసుకుంటున్నామా ప్రతిరోజు ఒక రెండు వాగ్దానాలు గుర్తు చేసుకొని దాన్ని ప్రార్థిద్దాం ఒక హ్యాబిట్ గా పెట్టుకుందాం ఆ వాగ్దానాలు ఆ కొటేషన్ కూడా జ్ఞాపకం చేసుకొని ఆ రెండు వాగ్దానాలు ఎక్కువైతే మళ్ళీ మర్చిపోతాం రెండు వాగ్దానాలు తీరిక టైంలో ప్రభా మధ్యాహ్న కాలమందు అందు మన ఫ్రీగా ఉన్నప్పుడు లేదంటే జాబ్లు మనకు బ్రేక్ వచ్చినప్పుడు ఎక్కడ ఒక దగ్గర ఒక రెండు వాగ్దానాలు తీసి అది నాకు వర్తించాలి ప్రభ ఈ వాగ్దానాలు నేను స్వతంత్రించుకుంటున్నానని చెప్పి దేవుడికి మహిమ చెల్లించటం ఇది ఇంతకంటే మనల్ని ఏం అడుగులేదు నీ పూర్ణ ఆత్మతో పూర్ణ మనసుతో ఆరాధించి సగం సగం హాఫ్ హాఫ్ హార్టెడ్ అంటాం సగం మనసు సగం మనసు మరొక దగ్గర అట్లా పెట్టుకుని ప్రార్థన చేస్తుంటే ఆ ప్రార్థనలు కూడా జవాబులు అసలు రావు కొన్నిసార్లు ఆలస్యం అవుతుంటాయి ఎందుకంటే దేవుడు మనల్ని పరీక్షిస్తాడన్నమాట మనం చేసిన ప్రార్థన కూడా మనం నిలబడి ఉన్నామా మనం అడిగిన వాటిని పొందుకునే అర్హత మనకుందా ఇవన్నీ అడుగుతుంటాడు దేవుడు కాబట్టి యోగు యొక్క సామర్థ్యం చూసిండు దేవుడు యోగు యొక్క భక్తిని చూసిండు అంటే యోగుని గొప్పవాడిగా తర్వాత ఆయన మార్చగలిగిండు అదేవిధంగా అబ్రహాము విశ్వాసం ని విశ్వాసులకు తండ్రి అని డిక్లేర్ చేసి ఎంత విశ్వాసం అనే పూర్ణ ఆత్మతో పూర్ణ మనసుతో పూర్ణ బలముతో పూర్ణ శక్తితో తన తండ్రి అయిన దేవుడిని ఆయన ఆరాధించిండు విశ్వసించిండు తర్వాత పాటించి ఈ విధంగా మనం మాట్లాడుకుంటూ పోతూ ఉంటే వాళ్ళు యోబు అబ్రహాముల విషయమే కాకుండా మన మన విషయంలో కూడా దేవుడు అది గమనిస్తున్నాడు నువ్వు భక్తిగా ఉన్నావా లేదా నీలో విశ్వాసం ఉందా లేదా నమ్మకంగా ఉన్నవా నీలో వినయం ఉందా మనం రోజు చెప్పుకునే ఈ లక్షణాలన్నమాట ప్రతిరోజు మనం మన వినయంతో ఉండాలి మనలో అహం ఉండకూడదు మనం పాగాలు ద్వేషాలు పెంచుకోకూడదు ప్రతి దినం గుర్తు చేసుకుంటూనే ఉన్నాం ప్రతి వాక్యంలో ప్రతి బ్రదర్ ప్రతి సిస్టరు చెప్తున్న విషయాలు దేవుడికి సమీపంగా ఉన్నాము దేవుడికి లోబడి ఉండడము వాగ్దానాలని నమ్మడము తర్వాత స్ఫుతించడము అని అల్టిమేట్లీ సాక్షిగా నిలబడటం సాక్షిగా నిలబడటం ఎందుకంటే దేవుని ఆరాధించాలి అంటే పరీక్షలలో నెగ్గాలి ఎందుకంటే దేవుడు ఏమంటుండో నీ ప్రాణంకు మూలమైన నీ దేవుడిని ప్రేమించి ఆయన వాక్యంను విని ఆయనను హత్తుకొనున్నట్లు జీవంను కోరుకుని అని చెప్తున్నాడు అక్కడ ముప్పై అధ్యాయంలో ఆశవచనంలో దేవుడిని నీ ప్రాణంకు మూలం ఎవరంటే నీ దేవుడే ప్రాణానికి మూలం ఎవరు అంటే నీ దేవుడు వాక్యం చెప్తుంది ఆయన వాక్యం మనం వినాలి మనం ప్రాణంతో మూలం ఆయన కాబట్టి ఆయనను వినండి ఆయన హత్తుకొనండి అప్పుడే ఆయన జీవంలో మనము కోరుకుంటాం ఎందుకంటే ఈ మీ విశ్వాసం ఈ శోధనల చేత పరీక్షకు నిలబడిదే అని చెప్తాడు మొదటి పేతుర్లో మొదటి పేతురు ఆ మొదటి అధ్యాయ ఏడవ వచ్చరంలో మీరు చూసుకుంటే ఏమంటున్నాడు ఈ విశ్వాసమునకు శోధన చేత పరీక్షకు నిలబడదే శోధనల చేత అంటే శోధనలు ఆ నాలుగు అంశాలను ఎదుట పెట్టుకున్నప్పుడు ఖచ్చితంగా శోధనలు వస్తాయి డెసిషన్ తీసుకునే ముందు మనము శోధనలను కూడా జయించాలి ఆశీర్వాదాలు ఒట్టిగా రావు ఆశీర్వాదాలు ఒట్టిగా రావు మేలు ఆశీర్వాదాలు రావాలి శాపము కీడు అంటే శోధనలను జయించాలి అది జయించేది ఎవరు అంటే మనలో ఉన్న విశ్వాసం అంత తీర్మానాలు అంత విశ్వాసం మనము చూపించగలమా చిన్న చిన్న సందర్భాల్లోనే మనం చూస్తున్నాం అక్కడ మణిపూర్ విషయంలో కదా ఎంత స్టేట్ ఫాస్ట్ గా ఉన్నారు చాలా మంది భయంకరం రెండు నెలల నుంచి జరుగుతుంది ప్రపంచానికి ఇప్పుడు తెలుస్తుంది కానీ అక్కడ ఎంత ఘోరంగా ఉంది ఎంత ఎంతమంది అంటే ఇవన్నీ రాకడ సమయానికి క్రైస్తవుల జరిగే దాడులు ఈ సహజంగా దేవుడు చెప్పింది ఈ లోకంలో మీకు శ్రమ అని ముందే హెచ్చరించి ఇది ఇంకా మన వరకు రాలేదు కానీ మనం చూస్తూ ఉంటాము ఆ చండీ ఛత్తీస్గఢ్ అద్ దూర కొండ ప్రాంతాల్లో ఆ లోపల అడవులలో ఇప్పటికీ ఈ రోజు కూడా మన పాస్టర్స్ గాని సేవకులు గాని గమనించుంటారు వాళ్ళు ఎదుర్కొన్నారు కూడా ఎంత భయంకరంగా క్రైస్తవులను హింసిస్తున్నారు ఈ హింసకు నిలబడగలమా ఆ తట్టుకోగలమా అందుకనే శోధనల నుంచి తప్పించు ప్రభావాన్ని మనకు పర్లోక ప్రార్థనలో దేవుడు ముందే నేర్పించిండు శోధనల నుంచి చోదల నుంచి పోనీయక కీడు నుంచి తప్పించు అని దేవుడే నేర్పించింది ఆ మాట కాబట్టే మనం జ్ఞాపకం చేసుకోవాలి ఎందుకంటే దేవుడు హృదయాలను పరిశోధించేవాడు పై అందాలని ఎప్పుడు చూడడాయినా నువ్వు ఎట్లా ఉన్నావు నల్లగా తెల్లగొన్నావా పొట్టిగా పొడుగున్నావా అందంగా అందవికారమా ఏది చూడడాయినా హృదయంని పరిశోధించే దేవుడు మనం చూస్తుంటాం సమయలు ఆ కిషుకుమారుడైనటువంటి సౌలను అభిషేకించేటప్పుడు ఆయన సౌలుని అభిషేకించి అనగానే సమూహేలకు కొంచెం ఆశ్చర్యం వేసింది కానీ దేవుడి మాట కాబట్టి అభిషేకించిండు తర్వాత సౌలు తన మాట నిలబెట్టుకోలేకపోయిండు ఆయనని విధేయత చూపించలేకపోయిండు దేవుడికి కాబట్టి దేవుడు ఏమంటుండు నీ అవిధేయత వలన నీకు రాజు పదవి ఊస్టింగ్ అనమాట తీసేసిండు నీ బదులు ఇంకొకరిని పెట్టబోతున్నాను అంటాడు ఆ పెట్టబోతున్నది ఎవరు అంటే యశి కుమారుడు అనేటువంటి దావీదుని కానీ అక్కడ దావీది ఇంకా సంగతి ఏంటంటే సమయాలు చూస్తున్నప్పుడు ఏడు మంది కొడుకులను చూస్తుండే దావీదు అందమైన పై మెరుగులు చూడని దేవుడు మరి దావినెందుకు చూసిందంటే ఆయన ఏర్పరచుకోండి ఆ దానికి క్వశ్చన్ లేదు ఇంకా ఎందుకంటే నీ దేవుణ్ణి నువ్వు శోధించవద్దు ప్రశ్నించవద్దు మనం చాలా చేసే మాట తప్పిది అనమాట ప్రశ్నిస్తుంటాం దేవుణ్ణి ఎందుకని అంటే అదే మన బలహీనత మన బలహీనత దేవుడిని ప్రశ్నిస్తూ ఉంటాం కాబట్టి మనం ఏమంటున్నాము దేవుడి యొక్క వాక్యం మనం వింటున్నప్పుడు ఆ జయిస్తున్నప్పుడు ఆ శోధల ద్వారా ముందుకెళ్తున్నప్పుడు మనము మాట్లాడుకునే మాట ఏంటి అంటే జీవాన్ని మరణాన్ని దీవెలను శాపాన్ని నీ ఎదుట ఉంచినాను అని దేవుడు ఈ రోజు కూడా మనతో చెప్తున్నాడు ఈ రోజు కూడా నీ ఎదుట ఉంచిన ఈ వేళ ఆకాశాన్ని భూమిని సాక్షులుగా పిలుస్తున్నాను అంటాడు ఆ మాట చెప్పేటప్పుడు ముప్పైవ వచనంలో ఇరవయవ వచనంలో ఆకాశంని భూమిని సాక్షిగా నిలబెట్టి నేను చెప్తున్నాను మీ ఎదుటి ఇవన్నీ పెడుతున్నా అంటే నువ్వు ఎప్పుడు చెప్పినావు ప్రభు అని తరం కూడా ఒకటి వస్తుంది తరం అంటాం నువ్వు ఎప్పుడు చెప్పినా మాకు అన్నబద్ధాలు చెప్తాం కాబట్టి ఆకాశంని భూమిని సాక్షిగా పెడుతున్నాడు దేవుడు ఈ మాటలు మాట్లాడేటప్పుడు మనం ఏం జ్ఞాపకం చేసుకోవాలి దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆధిక్యతలు దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆధిక్యతలు అవన్నిటిని మనము హత్తుకోవాలి వాటి పాటించాలి ప్రతిరోజు మరి బ్రదర్ సిస్టర్స్ గుర్తు చేస్తున్న కదా శరీర రీతిగా లోకరీతిగా మనం ఉండకూడదు మనం శరీరరీతిగా ఉన్నామంటే ఈ లోకరీతి ఆశీర్వాదాలు తర్వాత జీవపు డంబము నేత్రాశ శరీరాశ ఇవి కోరుకుంటాం ఖచ్చితంగా ఈ లోకపు ఆశీర్వాదులను అవన్నీ మీ తండ్రి దేవుడు నీకు ఇవ్వాలని తెలుసు కాబట్టి నువ్వు పైన వాటిని వెతుకొని చెప్తాడు సో మనం ఏం జ్ఞాపకం చేసుకుంటున్నామంటే ఈ ఈ విషయంలో దేవుడు మనకి ఇస్తున్నటువంటి ఆజ్ఞలని ఖచ్చితంగా పాటించడానికే మన మనసులను సిద్ధపరచుకుంటున్నామా మనసులను సిద్ధపరచుకోవటం అంటే అంత ఈజీ కాదు ఎందుకంటే మనం భ్రమలో కొన్నిసార్లు భ్రమలో ఉంటాం ఎందుకు ఆ భ్రహ్మ అంటే భ్రమపరచే ఆత్మలు మన చుట్టూ తిరుగుతున్నాయి భ్రమపరచే ఆత్మలు అంటాం అవి మన చుట్టూ తిరుగుతున్నప్పుడు మనం ఏం చేయాలి అంటే అది దేవుడు నువ్వు అనుగ్రహించింది నీ ద్వారా వచ్చిందిది అని స్వీకరించి దాని గురించి మనము మాట్లాడుకోవాలి మనము నూట కీర్తన ఒకసారి చూద్దాం ఫైవ్ మినిట్స్ ముగించేస్తాను నూట కీర్తన నూట కీర్తన అక్కడ దామీదు కొయర్ లీడర్ మ్యూజిక్ లీడర్ కి మాట్లాడుతూ ఈ పాట రాసిడు ముప్పై తొమ్మిది నూట ముప్పై తొమ్మిదవ దావీదు కీర్తన అందులో ఏం చెప్తుండో ఫస్ట్ వచ్చ నుంచి దేవుడు సర్వవ్యాపి సర్వ ఉన్నవాడు అని ఈ కీర్తులు దావీదు రెండు భాషలో వర్ణిస్తున్నాడు చక్కటి జ్ఞానంతో వర్ణిస్తుంది అండ్ ఏంటంట సర్వవ్యాపి సర్వ ఉన్నవాడు కాబట్టి ఆయన జ్ఞానంకి మించేది ఏమీ లేదు సో నేను హృదయంలో పరిశోధించడానికి ఆయన జ్ఞానము చాలా ఎక్కువ ఎందుకంటే సృష్టి చేసిన వాడు తన జ్ఞానమంతా ఉపయోగించి ఈ భూమిని స్థాపించిన వాడు నేను తల్లి గర్భంలో పుట్టక మునిపై వాడు నువ్వు ఏ రీతిగా తల్లి గర్భంలో ఎదుగుతున్నది కూడా ఆయన ఎరిగినవాడు అదేవిధంగా నువ్వు ఏమై ఉన్నావో నువ్వు ఏమై ఉంటావో నీ అంతం ఎట్లుంటుందో కూడా ఎరిగినది నీ దినములన్నిటినీ లెక్కించిన దేవుడు అంత జ్ఞాని అనమాట దేవుడికి ఏం తెలుసు కొన్ని విషయాలు మనం చెప్పకపోయినా ఆయన ఏం చూస్తాడులే ఇన్ని వేల మందిలోనని ఓవర్లుక్ చేసే క్రిస్టియన్స్ ఉన్నారు మన దగ్గర దేవుడు అన్నీ చూస్తాడు ఆయన చాలా ప్రేమమయ్యడు కాబట్టి తప్పు ఇప్పుడు తప్పైపోయింది కదా క్షమించేస్తే క్షేమించేసేస్తాడులే ఎంతసేపు ఎందుకంటే ఆయన కదా అని దేవుని యొక్క ప్రేమను ఆ విలువలను చాలా ఈజీగా తీసుకుంటుంటారు కాబట్టి సంఘాలలో దేవుని కార్యం జరగటం లేదు ఎందుకంటే ఆ పాస్టర్స్ కూడా ఆ విధంగా చెప్పటం లేదు ఆ విధంగా చెప్పటం లేదు కాబట్టి మనము సేవలో చేస్తున్నప్పుడు మనం ఈ విషయాలు ఖచ్చితంగా జ్ఞాపకం చేయాలా జ్ఞాపకం చేయాలా దేవుడిని ఎదుటై పెట్టిండు బాబు నాలుగు పాత్రలు ఉన్నాయి మంచి చెడు తర్వాత ఆశీర్వాదం శాపం నాలుగు ఉన్నాయి నువ్వు ఏది చూజ్ చేసుకుంటున్నావు ఏది చూజ్ చేసుకుంటున్నావు కాబట్టి శాపముని కీడుని చూజ్ చేసుకుంటే నువ్వు ఈ లోకరీతిగానే మిగిలిపోతావు శాపమును కీడును ఎంచుకుంటే ఈ లోకరీతిగా ఇక్కడే మిగిలిపోతావు ఆశీర్వాదమును జీవమును కోరుకో అని దేవుడే చెప్తున్నాడు ఆయన మాట వినాలి మనం ఆశీర్వాదమును జీవమును కోరుకోమంటున్నాడు ఎందుకంటే దావిది ఏం చెప్తున్నా ఆయనకు అన్ని తెలుసు ముప్పై అధ్యాయం నూట అధ్యాయం ఆయనకు అన్ని తెలుసు అంటాడు ఫస్ట్ వతనం నుంచి దేవుడు ఉదాసీనంగా వ్యక్తిత్వం లేకుండా ఏది పాటించకుండా దేన్ని చూడకుండా ఎక్కడో ఉండే ఒక ప్రభావం కాదు అని చెప్తుంది వాక్యం అని ఏం తెలియదు ఎక్కడో ఉంటాడు ఎక్కడో ఎవరో చూస్తూ ఉంటాడు నన్ను చూడటం లేదు లేని అనుకునే జనాలు ఉన్నారు కాబట్టి ఈ కీర్తనలో ఫస్ట్ నుంచి సిక్స్త్ అధ్యాయాలు వచనాలు మొదటి వచనం నుంచి ఆరవ వచనం వరకు మనం అక్కడ ఏం చూస్తున్నాము ఏం చూస్తున్నాము అంటే దేవుడికి అన్నీ తెలుసు అనే ఒక చిన్న ఫేజ్ అనమాట అది ఒక భాగం మొదటి నుంచి ఆరు వచనాలని మీరు తర్వాత నీట్ గా ప్రశాంతంగా కూర్చొని చదివితే ఆయనకు అన్ని తెలుసు అన్ని తెలుసు క్షుణ్ణంగా తెలుసు అని క్లియర్ గా తెలుసు ఒకటి నుంచి మనుషుల గురించి వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళ ప్రవర్తన వారి సమర్పణ ఇవన్నీ కూడా చాలా క్లియర్ కట్ గా తెలుసు దేవుడికి అట్లనే సెవెన్త్ నుంచి ట్వెల్త్ వచ్చిన వాళ్ళు నూట ముప్పై తొమ్మిదవ కీర్తనలో సెవెన్త్ నుంచి ట్వెల్త్ వరకు మనం అక్కడ ఏం చూస్తున్నామంటే ఆయన సన్నిధి నుంచి పారిపోవటం అసాధ్యం దేవుని సన్నిధి నుంచి పారిపోవటం అసాధ్యం అట్లా పారిపోయిన వాళ్ళు నాశనంకే పోయిండ్రు ఎందుకంటే వాళ్ళు జీవంలోకి రాలేకపోయిండరు మనం చూస్తున్నాం నాలుగు నలభై ఏళ్ళ లో అరణ్య యాత్రలో కానాను యాత్ర పరమయ్య శలి మాత్ర యాత్ర ఏమేమో పెట్టుకుంటాం మా పేర్లు ఆ యాత్ర నలభై ఏళ్ళు ఏమైపోయిందంటే కొన్ని తరాలే చచ్చిపోయినారు కానాను దేశంకి పాలుత ప్రవేశించే దేశంకి వెళ్ళింది ఎవరు అంటే ఆ విల్డర్నెస్ లో పుట్టిన కొత్త తరమే వెళ్ళింది అక్కడి నుంచి కొత్త తరమే ఆ చనిపోయిన వాళ్ళలో మనము మోషన్ కూడా లెక్క పెడుతూ ఉంటాం అని ఎక్కడ చనిపోయిండో ఎక్కడ పాతి పెట్టిండో పాతి వాక్యంలో మనకు గ్రంథం చెప్తుంది ఏంటంటే ఆయన ఎక్కడో నెభోకొండ మీద పెట్టిండ్రు అంటారు దానికి ప్రూఫ్ లేదంటారు కానీ మిగతా అందరూ అరణ్యంలో చనిపోయిండ్రు ఎన్ని అద్భుతాలు చేసినా అద్భుతాలు మేళ్ళు అనుభవించి కూడా చనిపోయిన ఉంది మనము మన ఎదుట పెట్టినటువంటి ఈ నాలుగు ఆప్షన్స్ లో మన మనం ఏ తరంలోకి వస్తున్నాం మన ఆప్షన్స్ ఏంటి ఈ లోకరీతిగా మనం బలపడుతున్నామా ఎదుటి వానికి వ్యాక్యం చెప్పేలోపు ముందు మనల్ని మనము బలపరుచుకుంటున్నామా ఎందుకంటే ఎవరు కూడా పవిత్రంగా లేరు ప్రతి ఒక్కరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారని వ్యవహాన్ భక్తుడు చెప్తూనే ఉన్నాడు సువార్తలు పాపం చేసి అందరినీ పాపం ఎందుకంటే పర్ఫెక్షన్ లోకి లేరు ఒక ఏసు ప్రభు తప్ప ఏసు ప్రభుకు సాదృశ్యంగా మనం పాత ఎంతో మందిని చూసినాం దావిద్యును సోలమాను తర్వాత ఆ అందరు భక్తులను చూసినాం ప్రతి ఒక్కరి జీవితంలో కొన్ని తప్పులు అంటే ఎంత పర్ఫెక్ట్ గా ఉన్నా కూడా కొన్ని తప్పులు వాళ్ళ వల్ల జరిగిపోయినాయి తెలిసి కొన్ని తెలియక కొన్ని కాబట్టి పర్ఫెక్షన్ లోకి వచ్చింది ఎవరంటే ఒక ఏసు ప్రభు మాత్రమే అంత పర్ఫెక్షన్ లోకి వచ్చినాక ఇప్పుడు ఏసుక్రీస్తు వారికి ఏ శిక్త విధి లేదు ఇప్పుడు ఏసుక్రీస్తులో నీవు నూతన సృష్టి నూతన సృష్టి అంటే మనం కూడా తప్పులు చేస్తున్నాం మనుషులం కాబట్టి స్వాభావికంగా ఈ తప్పుని సరి చేసుకుంటున్నాము ఇంకా సరి చేసుకుంటూనే ఉంటాం అనమాట సరి ఉంటాం కొన్నిసార్లు మనకు తెలియకుండా కొన్ని తప్పులు జరుగుతూ ఉంటాయి తర్వాత ఆలోచిస్తే అరే ఇది నిజంగానే తెలియకుండా జరిగిపోయిందని కూడా మనం ప్రశ్నించుకుంటుంటాం ఎట్లా జరిగింది పొరపాటున వల్ల అని ఒకసారి మనము మనల్ని మనము సెల్ఫ్ అనలైజ్ చేసుకుంటూ ఉంటాం అందుకే ప్రతి ఒక్కరిని స్వపరీక్ష చేసుకోవాలి స్వపరీక్ష సెల్ఫ్ ఎగ్జామింగ్ ట్వెల్ఫ్ ఎగ్జామింగ్ ఎన్నిసార్లు చేసుకున్నాం మన లోపాలు అక్కడక్కడ కనపడుతూనే ఉంటాయి కొన్ని లోపాలు మనకు తెలియనే తెలియదు అనమాట కాబట్టి ఆరవ వచనం ఏడవ వచనం నుంచి పన్నెండవ వచనం వరకు ఏం చూస్తున్నామంటే అక్కడ దేవ్ ఆయన అంతటా ఉన్నాడు కాబట్టి ఆయన సన్నిధి నుంచి నువ్వు ఎక్కడా పారిపోలేవు నువ్వు తట్టించుకోవడానికి ఛాన్సే లేదు ఛాన్సే లేదనమాట అట్లాగే థర్టీన్త్ నుంచి సిక్స్టీన్త్ వర్స్ ఈ నూట ముప్పై తొమ్మిదవ దావిద గీత మీరు అక్కడ పెట్టుకొని ఆ ఈ విధానం చేయండి థర్టీన్త్ నుంచి సిక్స్టీన్త్ వర్స్ వరకు మీరు ఏం చేస్తున్నారు అంటే ఆయన మనుషుల సృష్టికర్త మనుషుల సృష్టికర్త నన్ను నిర్మించిన వాడు ఆయనే అంతరంగం సృజించిన వాడు ఆయనే తల్లి గర్భంలో ఉన్నప్పుడు రూపొందించిన వాడు ఆయనే నన్ను సృజించిన విధము చూస్తేనే నాకు భయము ఆశ్చర్యము కలుగుతుంది అని చెప్తాడు కీర్తనకారుడు చాలా భయము ఆశ్చర్యము ఎట్లా కుదిరింది ప్రభా అని మనము ఇదే నిర్మాణము చూస్తం ఎక్కడ హెచ్కేలు దర్శనంలో ఎండి పైన మాట్లాడు అన్నప్పుడు మాట్లాడతాడు కదా అయినా టపటపటప సౌండ్ చేసుకుంటూ అందరూ సైనికుల లేస్తారంట వాళ్ళ ఎముకలు నిలబడుతున్నాయి తర్వాత రక్తము కండరాలు నరాలు చర్మము అన్ని వచ్చేసి ఒక పెద్ద సైన్యంగా నిలబడింది అని ఎహెచ్కేలు చూస్తున్నాడు నరపుత్రుడు మాట్లాడు ఎముకలతో అంటే మాట్లాడుతూ ఉన్నాడు ఎహెచ్కేలు ప్రవక్త ఆ విధంని చూస్తే ఆశ్చర్యమేస్తుంది ఆ విధంని చూస్తే భయం కూడా అంటే నా శరీరం ఎంత ఆశ్చర్యంగా తయారు చేసింది రై అన్ని తెలుసు జ్ఞాని మహా జ్ఞాని కాబట్టి కాబట్టి ఆ పదమూడవ వచనం నుంచి పదిహేడు పదమూడు నుంచి పదహారు వరకు తర్వాత పదహారు పదిహేడు పద్దెనిమిది రెండు వచనాలు మనం ఏం చూస్తామంట ఆయన తలంపులు ఆయన ప్రజల ఆనందానికి కారణాలు ఆయన తలంపులన్నీ ఆనందపరచడానికే మనల్ని మనల్ని భయపెట్టడానికో మనల్ని శిక్షించటానికో విసిగించడానికో ఏడ్పించటానికో కాదు మనల్ని ఆనందపరచటానికే ఆయన తలంపులు ప్రభు మన అని మంచే చేస్తాడు అని మంచే జరిగిస్తాడు చెడు అనేది ఆయన దగ్గర నుంచి మనకు రాదు అని రూడిగా చెప్తునడు ఈ రెండు వచనాల్లో పదిహేడు పద్దెనిమిదిలో తర్వాత పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వచనాలు పంతొమ్మిది నుంచి ఇరవై వచనాలు అక్కడ మనం అంటే లాస్ట్ వరకు అక్కడ మనకి ఏం గమనిస్తున్నామంటే దుర్మార్గానికి వ్యతిరేకంగా సత్యానికి న్యాయానికి అనుకూలంగా దావీదు స్థిరంగా నిలబడ్డాడు సత్యానికి న్యాయానికి అనుకూలంగా దుర్మార్గానికి వ్యతిరేకంగా నిలబడ్డాడు ఆ వ్యక్తి ఆ ముప్పై నూట అధ్యాయంలో ఆయన ఎవరికి చెప్తుండేది కొయర్ లీడర్ కి మ్యూజికల్ సింగింగ్ టీం ఉంది కదా ఆ టీం లీడర్ తోటి మాట్లాడుతూ ఈ పాట రాసేయండు ఈ పాట పాడేండు ఆయన చాలా గొప్ప చెప్తున్నప్పుడు మనం ఏం గమనిస్తున్నాము దేవుడు పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వచనాలలో చెప్తున్న ఆయన సత్యానికి న్యాయానికి అనుకూలంగా దాబీదు స్థిరంగా నిలబడ్డాడు సత్యానికి న్యాయానికి అనుకూలంగా అట్లాగే దుర్మార్గతకు వ్యతిరేకంగా ఈరోజు మనం ఉన్నామా దుర్మార్గతను సహిస్తున్నామా కాంప్రమైజ్ అవుతున్నామా ఈ లోకంతో లో ఎందుకంటే లోకమంతా దుర్మార్గంతో నిండిపోయింది లోకమంతా దుర్మార్గంతో నిండిపోయి నీతి న్యాయాలు మనకు అందుకే మనం ఏమంటాం ఎండ్ టైమ్స్ అంటాం అంత్యకాలంలో ఇవి జరగబోతున్నాయి ఆయన రాకడా సమీపించబడుతుంది కాబట్టి అంత్యకాలలు జరుగుతున్నాయి ఇవన్నీ జరుగుతాయి మీకు శ్రమలు కలుగుతాయని చెప్పిండే దేవుడు కాబట్టి ఆయన మాట కొల్లుపోకుండా నెరవేర్తుంది ఎక్కడ కూడా మాట తప్పని దేవుడు ఆయన జరుగుతాయంటే ఇవి జరిగి తీరుతాయి కాబట్టి అంత్యకాలకు సంబంధించినటువంటి ఆ యొక్క నీతి న్యాయం మనకు కనబడదు కానీ మనం వాటి వైపే ఉండాలి దుర్మార్గానికి ఎప్పుడు మనము వ్యతిరేకంగా ఉండాలి కాబట్టి ఆయన ఏం చెప్తున్నాడు అంతరంగాలలో తలంపులన్నీ కూడా ఎరిగిన దేవుడు కాబట్టి అంతరంగంలో తలంపులన్నీ ఎరిగిన దేవుడు కాబట్టి ఆయన యొక్క తలంపులని మనం విశ్లేషిస్తున్నప్పుడు మనకు దేవుని సన్నిధి నుండి ఎక్కడికే పారిపోలేము ఆయన సన్నిధిలో నుంచి పారిపోవాలని ప్రయత్నం ఎప్పుడు చేయలేము ఎందుకంటే ఆయన సత్యవంతుడు నిజంగా అంతటా ఉన్నవాడు ఎక్కడికైనా పారిపోతాం ఆయన దృష్టి నుంచి ఆయన మనల్ని నిర్మించిన వాడు కదా ఆయనకు మనం లోబడి ఉండాలి ఆయన మనల్ని ప్రేమించినాడు కాబట్టి మనం ఆయనకు లోబడి ఉంటున్నాం మనం ఆయనని ప్రేమించలేదు మొదట ఆయనే మనల్ని ప్రేమించిడు మనల్ని ఎన్నుకున్నాడు కాబట్టి స్థిరంగా ఉండటానికి మనం ముందు పెట్టేటువంటి ఈ పరీక్షలో గెలవటానికి ఎందుకంటే మనల్ని గెలిపించేవాడు దేవుడే ఆశీర్వాదాన్ని కోరుకుందాం జీవంని కోరుకుందాం ఎందుకంటే మన ప్రతిరోజు ప్రయాస ప్రార్థనలు మన విజ్ఞాపనలు మన వాక్య పరిచర్య ప్రబోధలు అన్ని ఏంటి జీవం కోసమే ఆయన రాకడలో సిద్ధపడటానికే ఆయనను మహిమలో చూడటానికే ఆయనతో సహవాసం చేయటానికి ఏసయ్య నీ సన్నిధిలో మేము ఉంటామని చెప్పి ఒక తీర్మానం చేసుకుంటున్నాం ప్రతిరోజు ఎందుకంటే అంతము వరకు సహించాలని వాక్యం చెప్తుంది అంతము వరకు సహించి వాడే రక్షింపబడు ఇవాళ రక్షించబడ్డానంటే కదా ఇంకా ఉంది టైము మన టైం ని మనము స్పెండ్ చేయాలి ఎందుకు ఎందుకన్నాడు ఈ మాట అంటే తూర్పు నుండి పశ్చిమానికి మనిషి ఎంత దూరం వెళ్ళినా అతని కన్నా ముందే దేవుడు అక్కడ ఉంటాడు కాబట్టి నువ్వు పారిపోవడానికి వీలు లేదు తప్పించుకోవడానికి వీలు లేదు మనం చూస్తున్నాం యోనో ఒక ప్రయత్నం చేసిండు దేవుడి నుంచి పారిపోవటానికి కానీ వీలైందా వీలు కాలేదు యోనా విషయం మనం నిన్న చూసుకున్నాం కదా యోన తప్పించుకోవడానికి ప్రయత్నం చేసిండు కానీ దేవుడు మళ్ళా పట్టుకొచ్చి ఎందుకంటే అక్కడ యోనా అవసరమే ఉంది ఇంకొక ప్రవక్త గురించి కాదు యోనానే అక్కడ ఉండాలి యోనానే అక్కడ ప్రవచించాలి యోనానే అక్కడ ప్రజల కోసము ఉపవాస ప్రార్థన డిక్లేర్ చేయాలి చేస్తేనే అక్కడ కార్యం జరుగుతుంది కాబట్టి యోన పారిపోయినా మళ్ళీ పట్టుకొచ్చిండు అంతే దేవుడు మనల్ని తప్పిపోనియడు మనం పారిపోదామని ప్రయత్నం చేసినా మళ్ళీ మనం బట్కొస్తాడు సేవలు చాలా సార్లు పడిపోతుంటారు నా వల్ల కాదు ఇంకా నేను చేత కాదు అంటుంటారు అందుకనే నీ ఎవన కాలం మందే మోయం అంటాడు పళ్ళు ఊడిపోయి కళ్ళు పోయి కాళ్ళు పోయి మోకాళ్ళు నడవలేని స్థితిలో స్తోత్రము అని కూడా వయసులో దేవుళ్ళు చూడటం కాదు ఆరోగ్యంగా ఉన్నప్పుడే ఎవన కాల అంటే అర్థం ఏంటి ఆరోగ్యంగా ఉన్నప్పుడే అంతేగాని టీనేజ్ కాదు ఎవరి కాలం అంటే టీనేజ్ కాదు మీరు ఇంకా పాలు తాగే స్థితిలో ఉన్నారంటాడు పావులు ఒక ఒక టైంలో పాలు తాగే స్థితి అంటే బిగినర్స్ పాలు తాగే స్థితి అంటే బిగినర్స్ దేవుని కొత్తగా రక్షించుకుంటు రక్షించబడ్డారు ఆయన నమ్ముకున్నారు సేవలో ముందుకు వెళ్తున్నారు అంటే వాళ్ళు బిగినర్స్ అనమాట అందుకే వాళ్ళకి చిన్న చిన్నగా వాక్యాలు చెప్తాం మనకి నిన్న చూసుకున్నాం కదా వాక్యం ఏ విధంగా చెప్పాలి చెప్పాలని బిగినర్స్ కి కొద్దిగా చెప్తాం ఎందుకంటే మనకు ఒక్కసారి ఘనాహారం పెడితే వాడు అరిగించుకోలేడు గణాహారం పెడితే అరిగించుకోలేడు ఘనాహారం ఎప్పుడు తినాలి అంటే యవన దశకు రావాలి అంటే వాక్యంలో నిలబడి వాక్యంలో ఎదగాలి యవన కాలమందు అప్పుడు కాడిని మోయగలవు అప్పుడు కాడిని మోయగలవు యవన కాలమందు ఆయన కాడిని మోయట శ్రేష్టం వాళ్ళతోటి సేవ విస్తారంగా జరుగుతుంది సేవ చాలా విస్తారంగా జరుగుతుంది వాక్యము చాలా దూరం ప్రయాణం చేస్తుంది వాళ్ళ ద్వారా ముసలులను పెట్టుకుంటే వీళ్ళ కంప్లైంట్స్ ఎక్కువ ఉంటాయి మనకు కంప్లైంట్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి వాళ్ళ సేవకు కొన్నిసార్లు ఆటంకం అవుతారు అలాంటి వాళ్ళు ప్రార్థనలో గడపచ్చు సహవాసంలో ప్రార్థనలో ఏకీభవించి బలపరచవచ్చు కానీ నీవు దశలో ఉన్నావు వాక్యం ఎదిగినావు పాలు తాగే స్థితి నుంచి ఘనాహారం తినే స్థితికి అంటే ఆ పరీక్షలో నువ్వు పాస్ అయినావని అర్థం జీవంను కోరుకుంటున్నావని అర్థం మరి జీవంను కోరుకుంటున్నప్పుడు నీవు సమయమందును అసమయమందు సమయం ఆ సమయం ఆ అంటే అన్ టైమ్ టైమ్లీ అండ్ అన్ టైమ్లీ ఆ సమయం కాదు సమయమందును అసమయ అంటే ఈ టైంలో ఆ టైంలో లేనమాట నువ్వు వాక్య పరీక్ష చేయాలి అసలు ఆయన ఆయన ప్రయాస వాక్యమును ప్రకటించటకు సమయాన్ని అసమయాన్ని చూడకుండా ప్రకటించుకుంటూ వెళ్ళిపోవటమే మన బాధ్యత ప్రకటించుకుంటూ వెళ్ళిపోవటం ఎందుకంటే దేవుడికి తెలుసు ఎవరు వింటారో అది ఎవరిలో ఫలిస్తుందో ఎవరు వింటారో ఎవరిలో ఫలిస్తుందో మనకు తెలుసు ఎందుకంటే మనకి దేవుడికి తెలుసు కాబట్టి బాధ్యత మనది ఏంటంటే చెప్పుకుంటూ వెళ్ళటమే దాంట్లో ఎంతమంది ఫలిస్తారనేది ఆయనకు తెలుసు ఆ లెక్క ఆయనకు తెలుసు కాబట్టి ఆయనతో ముజెప్పి ఆ పరీక్షలన్నిటి మనం ఎదుర్కొని వాటన్నిటినీ మనం ఎదుర్కోవటానికి మనం మనం ఒక రకమైనటువంటి తీర్మానం చేసుకోవాలి సమయం మందు అసమయం అందు అంటే అన్ టైమ్లీ ఈ టైం కాదేమో ఇప్పుడు చెప్తే వాళ్ళు నిద్రపోతుంటారేమో అని కూడా కాదనమాట నీకు దొరికిన టైం కరెక్ట్ టైం అవతల వ్యక్తి టైం కాదు చూసుకుని చెప్పుకుంటూ ఎందుకంటే లోకంలోనూ దాంట్లో ఉన్న వాటి నేను ప్రేమింపకుడి లోకంలో ఉన్న వాటిని నేను ప్రేమింపకుడి లోకం అంటేనే ఈ లోకరీతిగా అది సాతాని చేత బంధించబడి ఒట్టి ఏర్పరచబడిన వారే విడుదల పొందినవారు కాబట్టి ఈ లోకం అంటే అది బంధించబడింది దాస్యంలో ఉన్నది కాబట్టి దాన్ని చూస్తూ ఉంటే మనం దాన్ని ప్రేమిస్తూ ఉంటే మనం తిరిగి పరీక్షలు ఫెయిల్ మరణమును కీడును కోరుకుంటాం మరణమును కీడును కోరుకుంటాం అందుకే లోకంలో ప్రేమించినటల్లా తండ్రి ప్రేమ వాన్లో నిలవదు అని మనము మొదటి యోహాను రెండవ అధ్యాయం పదిహేనవతిలో చూస్తాం లోకంని ప్రేమిస్తే తండ్రి ప్రేమ మనలో ఉండదు ఎంత క్లియర్గా చెప్తున్నాడు కదా లోకాన్ని ప్రేమిస్తే తండ్రి ప్రేమ మనలో ఉండదు కాబట్టి ఈ లోకం వైపు కాక శరీర వైపు కాక దేవుని కార్యంల వైపు పరలోకం వైపు నీతి వైపు విశ్వాస్యత ఆయన వైపు చూసుకుంటూ మనం సాగితే ఎలాంటి పరీక్షలు నిలబడతాం ఎందుకంటే మనం ఎప్పుడు కోరుకునేది జీవంనే ఈ జీవంని కోరుకుంటున్నప్పుడు మన తోటి సహోదరులను సహోదరులను కూడా మనం బలపరచగలము మనము బలపరచగలము దేవుడు ప్రతి కార్యం కూడా మనల్ని పరిశీలిస్తున్న జ్ఞాపకం చేసుకోవాలి ఆయన నుండి మనం ఎక్కడా పారిపోలేము ఆయన ప్రతిదీ ఎరిగిన వాడు పాతాళంనే అగాధంనే అంత క్లియర్ చూసే దేవుడట మరి మన హృదయాలను చూడడా అవి మరితేటగా కనిపిస్తున్నాయి అంటున్నాడు అవి మరితేటగా కనిపిస్తున్నాయి అంటున్నాడు కాబట్టి ఈ వచనాలన్నిటి మనం జ్ఞాపకం చేసుకునేటప్పుడు మనము జఫన్యా గ్రంథంని ఒకసారి మళ్ళీ చూసుకుంటాం కొన్ని వచనాలే ఏంటంట శిక్ష రాకముందే పశ్చాత్తాప పాడావలసిందని శిక్ష రాకముందే పశ్చాత్తాప ఎందుకంటే గాలికి ఎగిరిపో పొట్టు వల్లే ఉన్నట టైం కాబట్టి మనం ఏం చేయాలంట నిర్ణీత కాలం రాకమునిపే ఎహోవ కోపాన్ని మీ మీదికి రాకమునిపే మిమ్మల్ని శిక్షించడానికి ఎహోవ కోప దినం రాకమునిపే సమకూరండి మనం గ్యాదర్ అవుతున్నాం కదా డైలీ సమకూర్చబడుతున్నాం ప్రతిరోజు ఒక అంశంతో మాట్లాడుతున్నాం ప్రతి ఒక్కరి ద్వారా దేవుడు ఒక కొత్త విషయం ప్రతిరోజు మాట్లాడుతూనే ఉన్నాడు మనతో విన్న వాక్యమే చదివిన వాక్యమే కానీ అందులో మళ్ళీ మనకు కొత్త అర్థాన్ని దేవుడు అనుగ్రహిస్తున్నాడు కాబట్టి మనము మర్మాలని తెలుసుకుంటున్నాము అది ఒక స్పెషల్ ప్రోగ్రామ్ లాగా అద అదేవిధంగా బలపరచబడటానికి కూడా దేవుడి వాక్యాలని చూస్తూ ఉన్నాము మన ఇంకా గట్టిపడాలి స్థిరపడాలి ఎందుకంటే ఆ దినము రాక ఆయన కోపము మన మీదికి రాక మనం ఆయన తిరుగుతున్నాం మనం తెలుసుకున్నాం ఇది ఇతరులకు తెలియచేయాలి ముందు మన ఇంట్లో వాళ్ళని ముందు మన ఇంట్లో వాళ్ళని మన ఇంట్లో వాళ్ళకు సిద్ధపరచాలి దుఃఖం వస్తుంది కదా ఇంట్లో వాళ్ళందరూ సిద్ధపడకపోతే ప్రభా ఎట్లా అనిపిస్తుంది ప్రార్థన చేస్తుంటాం అంతే వాళ్ళు ప్రార్థనలో దేవుడు ఒకరోజు కార్యం చేస్తాడు ఆయన మార్గం తెలుసు ఎందుకంటే ఎవరిని విడిచిపెట్టువాడు కాడు ఆయన హృదయాంతర్మలం ఏరిన దేవుడు ఎవరిని విడిచిపెట్టువాడు కాదు నీ మనసు దేవుడు నీ ఆకాంక్షలు ఎరిన దేవుడు నీ డిజైర్స్ కదా అన్ని తెలిసిన దేవుడు నీకు ఏది అవసరమో ఆయనకు తెలుసు నీకు ఎన్నో కోరికలు ఉండొచ్చు కానీ అది అవసరమా కాదా అనేది మనకు తెలియదు అని దేవుడికి తెలుసు ఏది అవసరమో అది అనుగ్రహిస్తాడు కాబట్టి అన్ని అనుగ్రహించే దేవుడు ఎవరిని విడనాడని దేవుడు ప్రతి ఒక్కరిని రక్షించే దేవుడు సమంగా అందరినీ జడ్జి చేసే దేవుడు తీర్పు న్యాయవంతంగా ఉంటది కాబట్టి మనం న్యాయం పీఠం ఎదుట నిష్కలంక్షంగా నిష్కలంకంగా ఉండాలి అప్పుడే మనం పరీక్షలో పాస్ అయినట్టు ఎందుకంటే అప్పుడే రిజల్ట్ రాలేదు జీవాన్ని కోరుకున్నాం ఆ మార్గంలో ఇంకా నడుస్తున్నాం అది అంతం వరకు కదా డెస్టినీ అనేది ఎండ్ పాయింట్ అన్నాను కదా ఆ డెస్టినీ ఇంకా రాలేదు మన మన కాలం ఇంకా ముగియలేదు మన కాలంలో మనం ఉన్నామా మన రో మన మన రేస్ లో మనం ఉన్నామా పౌలు చెప్తున్నట్టుగా కడ వరకు చేద్వరి వరకు నా పరుగు పద్యంలో నేను పరిగెడుతూనే ఉంటాడు గురి వద్దకే ఇప్పుడు మనం గురి వద్దకి ఇంకా పరిగెడుతున్నాం పౌలు భక్తుడు తన ప్రయాణం ముగించుకున్నాడు తన సత సాక్షిగా మారిపోయిండు ఆయన ప్రయాణం అయిపోయింది అదేవిధంగా మోస నడిపించిండు ఆయన ప్రయాణం అయిపోయింది ఆయన ప్రయాణం కూడా అయిపోయింది ఒక పీరియడ్ మనకి ఇస్తున్నాడు దేవుడు మన పీరియడ్ మన ప్రయాణం ఎట్లా ఉంది రక్షణ చేత పట్టుకొని ఆయన రక్షణ పాత్రను చేత పట్టుకొని తిరుగుతున్నాము మన మనసులని సమర్పించుకొని తిరుగుతున్నాము మన ప్రయాణం సాగుతుంది కొనసాగాలి దేవుడి కార్యంని జరిగించాలి అంటే ఆయన సహాయము ఆయన ఆత్మ నడిపింపు ప్రతి ఒక్కరికి అవసరం కాబట్టి మనం ప్రతిరోజు ప్రార్థించేది నీ ఆత్మ నడిపింపు నాకు దయచే ప్రభావ నన్ను రెండంతలో ఆత్మతో అభిషేకించు దేవా దహించు అగ్నిచేతనను భద్రపరచు దేవా నా మార్గం అన్నిటిలో సంకటంలను నీవే ఎందుకంటే జీవంని కోరుకుంటున్నా నేను ఆశీర్వాదంను కోరుకుంటున్నా ఈ లోక ఆశీర్వాదం కాదు పరలోకంలో నీ సన్నిధిలో పర్లోకంలో నీ సన్నిధిలో ఆశీర్వాదం నాకు కావాలి కాబట్టి లోకరీతి ఆశీర్వాదాలు అన్నీ నువ్వు ఇస్తావు ఎట్లైనా అవన్నీ నీకు ఇవ్వాలని దేవుడికి తెలుసు అంటున్నాడు అవన్నీ నీకు ఇవ్వాలని నాకు తెలుసు కదా నీకు ఏదవసరమో అదే ఇస్తానంటున్నాడు కాబట్టి మనము విశ్వాసంలో తొనకకుండా ముందుకు పరిగెడుతున్నప్పుడు శోధనలు పరీక్షలు ఎన్ని ఎదురైనా పడిపోకుండా ఆయన విశ్వాస్యతని చూసుకుంటూ మన విశ్వాసాన్ని కాపాడుకుంటూ ఎందుకంటే మన సొంతంగా ఏం చేయలేం ఆయన నడిపింపలేకపోతే ఏది జరగదు కాబట్టి దేవుడు మనలందరినీ పరిశుద్ధపరిచి దేవుడు ముందుకు సాగుతుండగా మనల్ని అగ్ని కంచి వేసి భద్రపరచాలని ప్రార్థిస్తున్నాను ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా మహాగానుడా అన్ని కాలంలో ఎందు అన్ని స్థలంలో ఎందు ఉన్నవాడవ ప్రభా మనస్సులను హృదయమును ఎరిగిన వాడవ ప్రభానతంటే నీ ఇంటి నుంచి మేము ఏరి తప్పించుకోలేం ప్రభ మమ్మల్ని ఎరిగిన వాడవు మమ్మల్ని సంపూర్ణంగా మార్చేవాడవు మమ్మల్ని పరిశుద్ధపరచేవాడవు జీవమునకు నడిపించేవాడవు నీవే ఎందుకంటే నీవే జీవము నాయన ప్రభ నీ యొద్ధకు మేము చేరుటకు మమ్మల్ని అందరినీ సిద్ధపరచండి ప్రతి ఒక్కరి వాక్యం ద్వారా బలపరచమని శక్తిగల నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమె ప్రకటించాలన్న విషయాన్ని మమ్మల్ని ఎంతగా బలపరిచిన నీకు ఎంతో వందలైనా ప్రవ్వా చంద్రకళని శిస్థుల గురించి మీ ప్రాదిష్టమైనా మీ కృపలో పెడ మీరు జ్ఞాపకం చేసుకున్నైనా నా దేవ డాక్టర్ల పరమ డాక్టర్ మీరు ప్రవ్వా మీరు ఈ వచ్చినప్పుడు ప్రవ ప్రతి రోగాన్ని ప్రభావ మనుషుల నుంచి విడుదల కల్పించినారు స్వస్థపరిచిన గొప్ప దేవుడు ప్రభ మీకు అసాధ్యమైనది ఈ ఏది లేదు ప్రవ్వ సమస్తం మీకు సాధ్యం నా తండ్రి నీకు ఎంతో వందాలు ప్రావు ఆ బిడ్డ గురించి మేము ప్రాదిష్టమైన ఏసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ఆ బిడ్డకు మీ పరలోకపు శాంతి సమాధానం కలుగునుగాక ప్రతి చీకటి దురాత్మ అంధకార శక్తులను ఆ బిడలో ఉన్న ప్రతి రోగాన్ని ఏసు క్రీస్తునామలకు గద్దిస్తున్నాం ఆ శరీరాన్ని విడిచిపెట్టి బడికి రా దుష్టాత్మానికి ఆజ్ఞాపిస్తున్నాం ఏసుక్రీస్తు నాముల దేవ ఆ బిడ్డకి సంపూమైన స్వస్థత మేము ప్రకటిస్తున్నాం ఏసుక్రీస్తు పరిశుద్ధ నామమున దేవా ఆ బిడ్డ మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి ఆమె పాపములకు క్షమించండి ప్రవ్వ మీ కృపల జ్ఞాపకం చేసుకోండి మరొక అవకాశం ఆ బిడ్డకు కూడా నశించిపోవటం మీకు ఇష్టం లేదు ప్రవ్వ నశించిపోయేదాన్ని వెతికి రక్షించటం ఈ లోకానికి మీరు వచ్చినారు కాబట్టి నైనా ఆ బిడ్డ వీలేదు ప్రవ్వ ఆ బిడ్డ మీ జీవంతో నింపండి ప్రతి డెత్ని మేము క్యాన్సల్ చేస్తున్నాం ఏసు క్రీస్తు నామలో స్వస్థపచ్చి లేవనెత్తి ఏసు క్రీస్తు ప్రభు గంభీరంగా మీ కురికి సాక్ష్యం ఇవ్వాలా అనేకులు ప్రభ రక్షణ పొందాల అనే గొప్ప కార్యం మీరు జరిగించండి ప్రభావ ఈ రార్తి కాలశ్రమంలో బిడ్డ మీరు దర్శించండి ప్రభావ మీరు మాట్లాడండి స్వస్థపచ్చి మీ మహిమార్థమే బిడ్డ నిలబెట్టుకోమని తన కుటుంబీకులందరూ రక్షించుకోమని ఏసుక్రీస్తు పరిశుద్ధ నామం ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ మెయిన్ పరిశుద్ధుడు తండ్రి కృపా సక్క సంపన్నుడు దేవానికి స్తోత్రములు ఇది కూడా తండ్రిలో ప్రభావ నీ పాదాల యుద్ధకు వచ్చి ప్రభావం మేము ప్రార్థిస్తున్నాం తండ్రి దేనిని గురించి చింతపడత ప్రభ ప్రతిదీ ప్రార్థన విజ్ఞాపనముల ద్వారా కృతజ్ఞత పూర్వకముగా మా ప్రతి విన్నపం తండ్రి మీ సన్నిధులను తెలియజేయమన్నావు ప్రభ కాబట్టి ఇది భయంకరమైన వింత వ్యాధి అయినా కానీ వంద మందిలో వచ్చే వ్యాధి అయినా కానీ అది ఏదైనా కానీ ప్రభ తండ్రి ప్రార్థించటం వలన ప్రభ నమ్మట వలన సమస్తమును సాధ్యం చేయగలిగే దేవుడు నీకు అసాధ్యమైనది ప్రభ ఈ లోకంలో ఏది లేదు ప్రభ కాబట్టి ఈ వచ్చిన ఆ వ్యాధి ప్రభా ఈ లోకంలో ఉన్న వైద్యులకి ఈ లోకంలో ఉన్న వాళ్ళకి అది అసాధ్యమేమో కానీ ప్రభ మేము నమ్మి విశ్వసించి నాయన ఈ వాక్యంలో మేము ప్రార్థిస్తే సమస్తం మీరు సాధ్యం చేయగలరు అదే రీతిగా ప్రభ ఈ చంద్రకళ సిస్టర్ పట్ల కూడా ప్రభ మీరు కార్యం జరిగించండి ఆ యొక్క భయంకరమైన వ్యాధినిచ్చి మీరు స్వస్థపరచండి ఆమె అతిక్రమములు పాపములు అన్నిటినీ ప్రభ మీరు క్షమించండి ప్రభ ఆమె పట్లనైనా మీ కణదృష్టి ఉంచి ప్రభనైనా మీ యొక్క జాలి కలిగిన మనసు పట్ల ఉంచి ప్రభనైనా ఆమె పట్ల మీరే తండ్రి ఆమె ఏదైతే ఆ స్థితిలో ఉందో ప్రభుత్వ హాస్పిటల్లో ఉందో ప్రభ ఆమెని స్వస్థపరిచి ప్రభ మీ కొరకు సాక్షిగా నిలబెట్టమని ప్రార్థిస్తున్నాం ఎందుకంటే స్వస్థపరిచే యోహోబాను నేనే అని సెలవిచ్చిన దేవుడు వైద్యులకు పరమ వైద్యుడు ప్రభనైనా పాపులను పిలవడానికి లోకానికి వచ్చిన దేవుడు ప్రభ కాబట్టే ప్రభానైనా తండ్రి యొక్కగా ఎవరైతే ఆ శిష్టరు ఉన్నారో ఆమె కూడా ప్రభానైనా మీ యొక్క ప్రేమ ఆదరణ కృప ఆమెకు అనుగ్రహించి ఆమె యొన్న స్థితి నుంచి ప్రభ ఆమెను లేవనెత్తమని సంపూర్ణ స్వస్థత ఆమెకు దయచేయమని విశ్వాసంలో బలపరచమని కుటుంబ సభ్యులందరికీ మీరే ఆదరణ దయచేయమని తండ్రి ఆ యొక్క ఆమె విషయంలో సన్నిధిలో ప్రార్థిస్తున్నాం ప్రభా నైనా ప్రభ మేము ప్రార్థించడం నమ్మకంతో నీ యొక్క విశ్వసించి నీ సన్నిధిలో మేము అడుగుతున్నాం ప్రభా మా ప్రార్థనలు నాయన ఏది వ్యర్థం కావు కాబట్టి ప్రభ ఈ ప్రార్థనకు ఖచ్చితంగా నాయన నైనా మీరు జవాబిస్తారు తండ్రి కాబట్టి అరితిగానే ఈ యొక్క ప్రార్థన విషయంలో మీరే గొప్ప కార్యం జరిగించి నేను ఆమెను మీరు సంపూర్ణంగా స్వస్థపరిచి మీ కొరకు సాక్షిగా నిలబెట్టి తండ్రి మీ నామాన్ని మైము తెచ్చుకోండి ఒక దినం మేము సంతోషంతో ప్రభాయన నైనా నువ్వు చేసిన యొక్క గొప్ప కార్యమును బట్టి గురించి మేము వివరించాలి అలాంటి గొప్ప సాక్ష్యం ప్రభ ఆమె ద్వారా మీరు జరిగించమని ఆమె ద్వారా ఈ సాక్ష్యం ద్వారా ఎంతో మంది ప్రభా సంపూర్ణంగా మారుటకు మీరే నాయన నడిపించమని సృష్టికర్త ప్రభా నీకే వందనాలు ప్రభావ నిరంతరం ఏక రీతి ఉన్న తండ్రి నీకే వందనాలు ప్రభావ ఈ రాత్రి కాలం ముందు చంద్రకళ ప్రార్థిస్తున్నేవాకండి స్వస్థపరచండి ఆయన మంచి ఆరోగ్యం స్వస్థత ఇచ్చేయండి అక్కడ ఒంటరితనంలో ఎంతగానో బాధ వేదన దుఃఖంలో ఉంది నాయన యేసు ప్రభ ఓదార్చి దేవుడు నువ్వు ప్రభు యేసూ ప్రభ మీరు కార్యం చేయించండి అయా జీవంగల తండ్రి నీకే వందనాలు ప్రభ స్వసపరిచే దేవుడు నువ్వు కనుక ప్రభావ ఆ బిడ్డ ఒంటరి తన మీరు స్వసపరిచండి మరి ఆమె దగ్గరకు ఎవరు వెళ్ళట్లేదు ప్రభ మీరు వెళ్ళండి ప్రభావ మీరు కాలం జరిగించి నేను ఆ మనకే తెచ్చుకోండి ప్రతి ఒక్క అటంకాలని తొలగించండి ఆ బిడ్డంత మీరు కొట్టివేయండి ఏసు ప్రభావ కుటుంబం అంతా నిలబెట్టండి ప్రవ్వ మీరే కాలం జరిగించండి నేను అద్భుతాలు ఆశ్చర్యకాలు జరిగించే దేవుడు అయానికి వందనాలు ప్రవ్వ గల తండ్రినికి వందనాలు ఆ కుటుంబ మనకు ఏసు ప్రభావ బిడ్డ చుట్టూ అగ్నికంజన పెట్టింది పరులో ఒక దూతలు కాదుల దేండి ఈ వాకును పంపించి బాగు చేయండి దేవా గొప్ప కార్యం అద్భుత కారం జరిగించిన నామానికి మామ తెచ్చుకోండి ఏసు ప్రభావ ప్రతి ఒక్కటి మేమ ఒక్కరికే జరుగుతుంది అన్నది ప్రభు ఆ కుటుంబం అంతా నిన్ను మామ పరచబడాలా ప్రభు మీరే సహాయం చేయండి అంత నిధికి వస్తే మీ సహాయపడండి గొప్ప విజయాన్ని మీద కుటుంబం అంతా రక్షించుకోండి ఈ నామానికే మరి నదడనేసుకుడి వేడుకుంటున్న ఆమె తండ్రి ఆ మన ప్రవ్వ ఏసు క్రీస్తు కృప సమాధానం నడిపింపు ఆదరణ కనికరం మనందరికీ సదాకాలం తోడైన సార్ ప్రెసిడెంట్ సార్ ప్రెసిడెంట్ సార్